పదిహేడవ పేజీ యాభై ఐదవ టిప్పణం చూడండి సర్వ వేద జీవుకు పరమానంద స్వరూపు వర్ణన కరే అక్కడ ఉంది టిప్పణము సమస్త వేదములన్నీ కూడా జీవున్ని పరమానంద స్వరూపునిగా వర్ణించినాయి ఎక్కడ అంటే ఒక ప్రమాణం ఇచ్చినాడు ఇక్కడ పండిత్ పీతాంబర్జీ మనకు తత్మస్యాది మహావాక్యాలు నాలుగు వేదాల్లో నాలుగు ఉన్నాయి కదా అందులో ఋగ్వేదంలోని ఐతర ఉపనిషత్తులోని ప్రజ్ఞానమానందం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని తీసుకొని చెప్తూ ఉన్నాడు ప్రజ్ఞానమానందం బ్రహ్మ కహియే ప్రజ్ఞాను జో జీవు సో ఆనంద రూపు బ్రహ్మ హే ప్రజ్ఞాన రూప జీవుడు ఆనందరూప బ్రహ్మమే ఉన్నాడు అని జీవుని యొక్క స్వరూపము సచ్చిదానంద రూపము అని మనకు శృతులు చెప్తూ ఉన్నాయి ఇష్ట ఆది లేకే చారి వేదనికే వాక్యం జీవుకు స్వభావిసే సిద్ధ ఆనందరూపు ఈ మొదలుకొని జీవ బ్రహ్మలకు ఆనంద రూపంగా తెలియజేసేటువంటి వాక్యాలు మనకు అన్ని వేదాల్లో కనపడుతుంది అంటే జీవుడు ఆనంద రూపుడే అని సకల వేదాలు వర్ణిస్తున్నాయి దృష్టాంతం మీద ఒక టిపణ ఉంది చూడండి ఉభయ సమ్మతో దృష్టాంత వాదికి ప్రతివాదికి ఉత్తర పక్షికి గురువుకు శిష్యునికి అంటే వేదాంత చర్చ ఎక్కడెక్కడ చేయబడుతుందో అక్కడక్కడ శ్రోతకు వక్తకు వాదికి ప్రతివాదికి అందరికీ కూడా సమ్మతమైనటువంటిది ఉండాలి దృష్టాంతం ఉభయ సమ్మతో వాది ప్రతివాది దోనుకు సమ్మతు జో అర్త్ సో దృష్టాంత ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని చర్చిస్తున్నప్పుడు ఆ విషయము సరిగా అవగతము కాని ఎడల అక్కడ ఒక దృష్టాంతాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఆ దృష్టాంతం ఎలా ఉండాలంటే వాదికి అనుభవ గోచరం ఉండాలి ప్రతివాదికి కూడా అనుభవ ఉండాలి ఒకరికి అనుభవం ఉంది ఇంకొకరికి అనుభవం లేదని అది దృష్టాంతం ఉండబడదు ఎందుకంటే అది దృష్టాంతంగా ఇస్తే కూడా ఉపయోగం లేదు దృష్టాంతం ఎందుకు ఇస్తాము మనము విషయము సులభంగా అవగతి కావాలి అని తెలియబడాలి అని దృష్టాంతం ఇస్తాము అరు ఒకరికి తెలిసింది ఒకరికి తెలియలేదు ఆ దృష్టాంతము అనుభవంలో లేదని అంటే అది దృష్టాంతమే అనబడదు ఇద్దరికి సమ్మతమే ఉండాలి అట్లాంటి దృష్టాంతము ఇస్తే అక్కడ ఆ విషయంలో ఉన్నటువంటి ఏదైతే దురవగాహ్యత్వం ఉన్నదో అది తీరిపోతుంది దూరం అవుతుంది అంటే సులభంగా అర్థమవుతుంది దృష్టాంతం చేత దానికి ఉదాహరణ అని కూడా అంటారు దృష్టాంతకరి సిద్ధ అర్థకు దారిష్టాంతకహతే దృష్టాంతం ఎందుకు ఇస్తాము అంటే చర్చనీయ అంశం ఏదైతే దారిష్టాంతం ఉంటుందో అది తెలియాలని ఇస్తాం కదా కాబట్టి దృష్టాంతం చేత ఏ వస్తువు ఏ అర్థము మనకు తెలియబడుతుందో నిర్ణయింపబడుతుందో అది దారిష్టాంతం అనబడుతుంది దానికే తహికు సిద్ధాంత బీ కహతే దానికే సిద్ధాంతం కూడా అంటారు సరే ఇప్పుడు పద్దెనిమిదవ పేజీలోకి రండి విషయం చూడండి ముప్పైవ అంకం జైసే ప్రాప్తికి ప్రాప్తి గ్రంథి క ప్రయోజన హే తైసే నిత్య నివృత్తికి నివృత్తి భీ అన కి అని అక్షరం లేదు రాసుకోండి నిత్య నివృత్తికి నివృత్తి భీ ప్రయోజన సంభవే హే అప్రాప్తం యొక్క ప్రాప్తి కాదు నిత్య ప్రాప్తం యొక్క ప్రాప్తియే ఈ గ్రంథం యొక్క ప్రయోజనము అని ఏ విధంగా చెప్పుకున్నామో అట్లే నిత్య నివృత్తి యొక్క నివృత్తి కూడా ఈ గ్రంథం యొక్క ప్రయోజనం మనం సర్వ అనర్థంల యొక్క నివృత్తి పరమానందం యొక్క ప్రాప్తి అన్నామే పరమానందం ప్రాప్తి ఏదైతే ఉందో అది నిత్య ప్రాప్తం యొక్క ప్రాప్తి ఇక సర్వ అనర్థంల యొక్క నివృత్తి ఏదైతే ఉందో అది కూడా నిత్య నివృత్తి యొక్క నివృత్తే ఉంది అని ఈ విధంగా సర్వ అనర్థ నివృత్తి పరమానంద్రాప్తి అనేటువంటి మోక్షం లో రెండు అంశాలు ఉన్నాయి మొదటి అంశం తెలుసుకున్నాం పరమానంద ప్రాప్తి ఇక రెండవ అంశం ఇంకొకటి కూడా ఉంది నిత్య యొక్క నివృత్తి ఇది కూడా గ్రంథములకు ప్రయోజనముగా తెలుసుకోవాలి ఒక దృష్టాంతం ఇస్తున్నాడు చూడండి జేవరి విషయ సర్ప నిత్య నివృత్తి హే జేవరి అంటే త్రాడు రస్సి అంటారు కదా ఆ త్రాడు ఎందు మస మస్క చీకట్లో మందంధకారమైనటువంటి దోషం చేత కావచ్చు లేదా ఇంకా తిమిరాది దోషాలు కూడా ఉండవచ్చు నేత్రములు ప్రమాణంలో ఎందుకంటే అధ్యాస కలగడానికి సాధారణంగా పూర్వపక్షి ఐదు కారణాలు చెప్పాడు కదా ప్రమాత దోషము ప్రమాణ దోషము ప్రమేయ దోషము అధిష్టానం యొక్క సామాన్య జ్ఞానము విశేష అజ్ఞానము మరియు పూర్వానుభూత సంస్కారం ఇవన్నీ హేతువులుంటాయి కారణాలు ఉంటాయి కావున సరే తాడు ఎందు ఒక ఆయనకు పోతూ ఉండగా సర్పము భ్రాంతి అయింది అయితే అక్కడ సర్పము ఎప్పుడైనా ఏ ఆ తాడు ఉండిందా ఎప్పుడూ లేదు నిత్య నివృత్తి ఆ తాడును చూడక పూర్వము అక్కడ పాము లేదు మరియు దీపము లేదా టార్చ్ లైట్ ఏదో ప్రకర ప్రకాశంను సహాయముగా తీసుకొని ఆ రజ్జువును చూసినప్పుడు అంటే అప్పుడు రజ్జు యొక్క యథార్థ జ్ఞానం అయింది అరే ఇంత దగ్గర సర్పం అనుకున్నాను తాడే కదా అని నాయం సర్ప యం రజ్జు అని జ్ఞానం అవుతుంది అప్పుడు కూడా అంటే అధిష్టాన జ్ఞానం కలిగిన తర్వాత కూడా అక్కడ సర్పము లేదు భ్రాంతికి పూర్వము లేదు భ్రాంతి నివృత్తి కాలంలో కూడా లేదు పోనీ భ్రాంతి కాలంలోనైనా ఉందా అక్కడ సర్పము ఇది పాము అని భయపడుతున్నప్పుడు భ్రాంతి కాలంలోనైనా ఉందా లేదు భ్రాంతి చేత ప్రతీక అయ్యింది కానీ వాస్తవంగా లేదు అంటే పూర్వము లేదు పాము పాము అని అంటున్నప్పుడు లేదు మరి అదిష్టాన జ్ఞానం అయిన తర్వాత కూడా పాము అక్కడ లేదు కాబట్టి అది నిత్య నివృత్తి ఉన్నది ఆరు జేవరికే జ్ఞానసే నివృత్తు అయితే ఆ భ్రాంతి చేత కల్పితంగా కనపడుతున్నటువంటి సర్పము నివృత్తం లేదా అధిష్టాన రూప రజ్జు యొక్క జ్ఞానం కలిగిన తర్వాత నాయం సర్ప సంతుర్యం రజ్జు అని జ్ఞానమవుతుంది రజ్జు జ్ఞానం అయిన తర్వాత ఇప్పుడు సర్ప జ్ఞానం ఉందా లేదు నివృత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సర్పం అనేది నిత్య నివృత్తం ఉన్నది జ్ఞానం చేత నివృత్తి అవుతుంది అంటే పూర్వం నివృత్తం ఉన్నదే ఇప్పుడు నివృత్తం అవుతుంది పూర్వం లేదక్కడ లేనిదై ఉండి భ్రాంతి చేత కనపడేటువంటి ఆ లేని సర్పమే లేకుండా పోయింది అంతే అంటే నిత్య నివృత్తమైన సర్పమే జ్ఞానం చేత నివృత్తమైంది తైసే అదే విధంగా ఆత్మ విషయ సంసార నిత్య నివృత్త ఆత్మ ఎందు ఈ దేహాదిక ప్రపంచము ఈ సంసారమంతా కూడా ఎప్పుడైనా ఉండిందా లేకపోతే మాకు ప్రపంచం ఎందుకు కనపడుతుంది స్వామీజీ మీరు అంటారు కనపడినంత మాత్రాన సత్యం నియమం ఉందా బాబా ఇప్పుడు మనం చెప్పుకున్న దృష్టాంతంలో ఆడ పాము లేదు కానీ కనపడిందా లేదా కనపడినంత మాత్రాన సత్యమా అట్లే అందరికీ అనుభవ దృష్టాంతము చూడండి స్వప్నం లోపల ఆబాల గోపాల పర్యంతం అందరికీ కూడా స్వప్న దృష్టాంతము ఇది అనుభవ సిద్ధం ఉన్నది ఈ స్వప్నంలోని పదార్థాలు ఏవైతే గోచరం అవుతాయో తరథా రథయోగా పంథానో విధ్యంతే అత రథ రథయోగా పథాన అని ఏదైతే మనకు శృతి చెప్తుందో అనుభవ దృష్టాంతాన్నిచ్చి ఆ స్వప్నం లోపల రథములు లేవు రథయోగాహ అంటే రథానికి కట్టి మనము ప్రయాణం చేయటం సాధనాలైనటువంటి గుర్రాలు లేవు మరి ఆ గుర్రాలు నడవడానికి రథం పోవడానికి మార్గాలు అయినా కానీ అన్నీ కనపడతాయి అక్కడ మరి అవి కనపడినంత మాత్రమైన సత్యంలా బాబా కాదు లేవు నిత్య నివృత్తి అయినా కానీ జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత స్వప్నము నివృత్మైపోతుంది ఆ స్వప్న నివృత్తి ఎలాంటిది అంటే నిత్య నివృత్తి యొక్క నివృత్తి అట్లే ఆత్మయందు ఈ దేహాదిక ప్రపంచం ఏదైతే కనపడుతుందో ఇది కూడా భ్రాంతి చేతనే కనపడుతుంది స్వస్వరూప జ్ఞానం లేనందు ఈ భ్రాంతి రూపమైనటువంటి జగత్తు కనపడుతుంది అధిష్టాన జ్ఞానం లేదు ప్రత్యేక భిన్న పరబ్రహ్మం జ్ఞానం లేదు కావున ఈ సంసారము ప్రతీతి అవుతుంది కానీ నిత్య నివృత్తమే ఉంది ఆత్మ విషయ సంసార నిత్య నివృత్ తాకి నివృత్తి ఆత్మకే జ్ఞానసే ఓవే ఈ నిత్య నివృత్తిమైనటువంటి దేహాదిక సంసారం ఏదైతే ఉందో జన్మ వలన రూప సంసారం ఏదైతే ఉందో ఇది అధిష్టానమైనటువంటి తన స్వరూపమైనటువంటి అంటే ఆత్మహీనామ స్వరూపం ఆచార్యులు భాషంలో చెప్పిన ప్రకారంగా ఒకటి ఆత్మ అంటే ఎవరో కాదు జీవుల యొక్క స్వరూపం ఉన్నది ఆ స్వరూప జ్ఞానం ఎప్పుడైతే అవుతుందో ఈ సంసారము నివృత్తం అవుతుంది అంటే నిత్య నివృత్తమైన సంసారమే ఆత్మ జ్ఞానం చేత నివృత్మవుతుంది యాతి నిత్య నివృత్తికి నివృత్తి ఆరు నిత్య ప్రాప్తికి ప్రాప్తి గ్రంథిక ప్రయోజన అని గ్రంథకర్త చెప్పాడు అయితే నిత్య నివృత్తి నిత్య ప్రాప్తి అన్నామే వాటిపైన టిప్పణులు ఉన్నాయి చూడండి యాభై ఏడవ టిప్పను వేదాంత సిద్ధాంతంలో మూడు వాదాలు చెప్తారు ఇంకా అనేక రకాలుగా చెప్తారు బింబ ప్రతిబింబ వాదం అని ఆభాసవాదం అని అవచ్ఛేదవాదం ఇట్లా చెప్తారు మరొక రకంగా కూడా చెప్తారు అంటే సృష్టిని తీసుకుని ఈ సృష్టి మనకు ప్రత్యక్ష గోచరం కాబట్టి అనుభవ కాబట్టి దీన్ని ప్రాతిభాషికము అని అంటే ప్రాతిభాషికమైనటువంటి రజు సర్పం చేత ఎవడైనా చచ్చిపోయాడా అంటే ఆ ప్రాతిభాషిక సర్పము కరిచి ఎవడైనా చచ్చాడా ప్రాతిభాషికమైనటువంటి ఎండి చేత ఏమైనా ఆభరణాలు తయారైతాయా ప్రాతిభాషికమైనటువంటి స్వప్నం భోజనం చేశాము మరి జాగ్రత్తకి వచ్చిన తర్వాత మళ్ళీ భోజనం చేయకూడదు స్వప్నంలో చేశాడు కదా కానీ అప్పుడే స్వప్నం లోపల భోజనం చేసినటువంటి వాడు లేచిన తర్వాత మళ్ళీ భోజనం చేస్తాడు ఎందుకు చేస్తాడు ఎట్లా అంటే ఈ ప్రాతిభాషికమైనటువంటి పదార్థాల చేత వ్యవహార సిద్ధి కలుగదు వ్యవహారము కలుగదు కానీ ఈ జాగ్రత్త ప్రపంచంలో మనము ఏదైతే పనులు చేస్తున్నామో సకల వ్యవహారం చేస్తున్నామో వాటి చేత అర్థక్రియాకారీత్వం ఉందా లేదా అంటే ప్రయోజనం సిద్ధిస్తుందా లేదా ఇప్పుడు ఒక నేత కాడు సహ దగ్గరకు పోయి చెద్దరు లేకపోతే టావెలో నేస్తాడు నేసినప్పుడు ఆ బట్ట నిష్పన్నమే వస్తుందా లేదా దాన్ని ఆ సహ నుంచి తీస్తారు ఆ మరి తీసుకెళ్తారు అమ్ముతారు డబ్బులు తెచ్చుకుంటారు ఈ వ్యవహారం సిద్ధ లేదా లేదా మనం భోజనం చేస్తున్నాము ఆకలి తీరుతుందా లేదా అంటే ప్రాతిభాషిక పదార్థాలకు మరియు ఈ జాగిక పదార్థాలకు తేడా ఉందా లేదా ఉంది మరి ఈ జగత్తును ప్రాతిభాషికమంటే ఎట్లా సంభవము అందుకని ఈ ప్రతీయమానమైనటువంటి జగత్తు ఏదైతే ఉందో ఇది ప్రాతిభాషికము కాదు వ్యవహారము సిద్ధిస్తుంది కాబట్టి అర్థక్రియాకార్యత్వం సిద్ధిస్తుంది కాబట్టి ఈ ప్రపంచము వ్యవహారికమున్నది ఈ ప్రపంచం యొక్క ఆపేక్ష చేత రజు సర్పాదులు శక్తి రజతలు స్వాప్క పదార్థాలు అవి ప్రాతిభాషికములు అవి ప్రతీతి కాలం మాత్రమే కనపడతాయి కానీ ఈ ప్రపంచము చక్కటి వ్యవహారం ఉన్నది ప్రయోజనం సిద్ధిస్తుంది బట్ దీనికి ప్రాతిభాషికమంటే ఎట్లా అందుకని ఈ దృశ్యమాన ప్రపంచము వ్యావహారిక సత్త గలది పదార్థాలు రజు సర్పాదులు ఇత్యాదులు ప్రాతిభాషిక సత్త మరియు పరబ్రహ్మము పారమార్థిక సత్తగలది అని సృష్టి దృష్టి వాదం అంటారు దీనికి అంటే సృష్టి పూర్వమే ఉంటుంది దాని దృష్టి తర్వాత కలుగుతుంది దృష్టి నామ జ్ఞానం దృష్టి అంటే జ్ఞానం అయం ఘటహ అని జ్ఞానం అయింది ఇప్పుడు ఈ ఘట జ్ఞానము ఘటాన్ని చూసినప్పుడే ఘటము ఉత్పన్నమయ్యి ఘట జ్ఞానం అవుతుందా ఘటాన్ని చూడక ముందుకు కూడా ఘటము ఉండిందా అయం ఘట జ్ఞానానికి పూర్వం కూడా ఘటం కదా కులాలుడు ఎప్పుడో తయారు చేసి పెట్టాడు మనకు కనపడింది ఇప్పుడు అయం ఘట అనేటువంటి జ్ఞానం కలిగింది ఈ జ్ఞానము అంటే దృష్టి ఎప్పుడైతే మనకు కలిగిందో దానికంటే పూర్వమే ఆ ఘటం ఉంది మొదలు సృష్టి ఆ తర్వాత దృష్టి అందుకని సృష్టి దృష్టివాదం అంటారు దానికి మొదలు సృష్టి ఉత్పన్నమవుతుంది పూర్వసిద్ధమే ఉంటుంది ఆ పైన దాని జ్ఞానం మనగలుగుతుంది ఘటం ఎప్పుడో ఉత్పన్నమై ఉండింది ఇప్పుడు దాని జ్ఞానం అయింది అంటే మొదలు ఘటం యొక్క ఉత్పన్నమైంది కాబట్టి దాని సృష్టి ఆ తర్వాత దాని దృష్టి అంటే జ్ఞానం కలుగుతుంది అందుకని మొదలు సృష్టి తర్వాత దృష్టి అందుకని సృష్టి దృష్టివాదం అంటారు దీనికి ఇక ఇంకో ఉత్తమాధికారికి చెప్పేటువంటి ప్రసంగంలో దృష్టి సృష్టివాదాన్ని స్వీకరించి చెప్పడం జరిగింది అంటే దృష్టి సమకాలీన సృష్టి జ్ఞానము కలగక పూర్వము సృష్టి లేదు జ్ఞానము మరియు జ్ఞానానికి విషయము రెండు ఏకకాలంలోనే ఉత్పన్నమై ప్రతీతవుతాయి ఏ విధంగా స్వాప్క పదార్థాలు కానీ రజుసర్పము శుక్తి రహితము పదార్థాలు కానీ వాటి జ్ఞానము మరి ఆ పదార్థాలు విషయాలు ఏక కాలంలో ఒకే క్షణంలో అనిర్వచనీయంగా ఉత్పన్నమై కనపడతాయి అంటే దృష్టి అనగా జ్ఞానము ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నమైందో అప్పుడే ఆ పదార్థం కూడా ఉత్పన్నమైంది ఆ జ్ఞానానికి పూర్వం పదార్థం లేదు అందుకని దృష్టి సమకాలీన సృష్టి దీనికి దృష్టి సృష్టివాదం అంటారు ఏ విధంగా మనకు సుఖదుఖాలు అనుభవంలో ఉన్నాయి కదా అయితే ఈ సుఖము అనేటువంటి ఒక విషయము మరి సుఖ జ్ఞానము దుఃఖము అనేటువంటి ఒక విషయము దుఃఖ జ్ఞానము ఈ రెండు కూడా ఏకకాలంలో ఉత్పన్నమవుతాయి ఒకటే సమయంలో ఒకటే క్షణంలో ఉత్పన్నమవుతాయి అందుకని ఇవి జ్ఞాత సత్తా అంటారు వీటికి అంటే జ్ఞాన సమకాలీన సత్తా వీటికి జ్ఞానానికి పూర్వము విషయం లేదు ఇది ఉత్తమాధికారికి చెప్పినటువంటి వాదము దృష్టి సృష్టివాదం అంటారు దీనికి దృష్టి సమకాలీన సృష్టి దీనికి దృష్టి సృష్టివాదం అంటారు ఇక ఉత్తమోత్తమ అధికారికి అజాత వాదము అని చెప్తారు జాతం అంటే పుట్టినటువంటిది అజాతం అంటే పుట్టనే లేదు ఈ జగత్ పుట్టనే లేదు అని చెప్పింది ఇది ఉత్తమ సిద్ధాంతం గోడ పదాచార్య మాండుక్య కార్యకర్తలు చెప్పినటువంటి సిద్ధాంతము అట్లే యోగవాసిష్టము మరియు వేదంత సిద్ధాంతముక్తావాలి ఇత్యాది గ్రంథాల్లో అజాతవాదము చెప్పబడింది అసలు జగత్ అనేది ఉత్పన్నమే కాలేదు రజ్జు ఎందు సర్పము బాబా భ్రాంతి చేత కనపడుతుంది కానీ అసలు పుట్టిందా పుట్టిందంటే దానికి కారణం చెప్పాలి మరి కారణ సామాగ్రి చెప్పండి నిజంగా ఒకవేళ ఆడ సర్పం పుట్టింది అంటే అది సత్యమైన సర్పమయ్యే ఉండాలి మరి సత్యమైన సర్పం ఉత్పన్నమైందంటే దానికి కారణ సామాగ్రి కూడా ఉండాలి దానికి తల్లి ఎవరు తండ్రి ఎవరు దేశము కాలము ఇవన్నీ చెప్పాలి కదా ఏమున్నది అక్కడ భ్రాంతి చేత కనపడింది అసలు ఉత్పత్తే లేదు అట్లే ఈ దేహాదిక ప్రపంచం కూడా వాస్తవంగా పరమార్థ సత్తా చేత విచారించినట్లయితే అత్యంత అభావం ఉన్నది త్రైకాలిక అత్యంత అభావం ఉన్నది అసలు ఉత్పన్నమే కాలేదు స్వాప్నక పదార్థాలు ఉత్పన్నమయ్యాయా అట్లే రజు సర్పము సుక్తిరహితము ఉత్పన్నమైనయా బాబా ఉత్పన్నమే కాలేదు అట్లే ఈ జగత్తు కూడా ఉత్పన్నమే కాలేదు అజాతవాదం నీరోధో నచోత్పత్తి నవద్ధో నచ్చ సాధక నా ముముక్షుర్ నవై ముక్త ఇత పరమార్థత అని అంటూ గోడ పదాచారులు మాంధికార్యకర్లో ఇంకా అన్యత్ర శ్రుతుల్లో కూడా అనేక చోట్ల ఈ ప్రమాణం ఉంది జగత్తు ఉత్పన్నమే కాలేదు అనేది ఉత్తమ సిద్ధాంతము ఈ విధంగా వేదాంతంలోనే మూడు ప్రకారాలుగా వాదాలు చెప్తారు సృష్టి దృష్టివాదము దృష్టి సృష్టివాదము మరి అజాతవాదము అని సరే అజాతవాదం అట్లా ఉండని అది ఉత్తమోత్తమ అధికారిగా చెప్పింది ఉన్నది కానీ సృష్టి దృష్టివాదానుసారంగా దృష్టి సృష్టివాదానుసారంగా ప్రపంచానికి అస్తిత్వం ఉంది అజాతవాదంలోనైతే ప్రపంచం ఉత్పన్నమే కాలేదు దానికి అస్తిత్వమే ఇవ్వలేదు కానీ దృష్టి సృష్టివాదంలో సృష్టి దృష్టివాదంలో ప్రపంచానికి అస్తిత్వం సత్తా ఉంది ఉనికి ఎగ్జిస్టెన్స్ ఉంది అయితే ఈ ఉనికి ప్రాతిభాషిక వ్యవహారిక మరియు పారమార్థిక మూడు సత్తలను స్వీకరించినప్పుడు ఇక్కడ సృష్టి దృష్టివాదంలో పూర్వము సృష్టి ఆ దృష్టి అన్నప్పుడు ఇక్కడ సృష్టి మొదలే ఉన్నది కాబట్టి అది ప్రాతిభాషికమని చెప్పడానికి వీల్లేదు మరియు చక్కగా అర్థక్రియాకారిత్వం ప్రయోజనం సిద్ధిస్తున్నందువలన ప్రాతిభాషకం అని చెప్పడానికి వీలేదు ఈ సృష్టిని ఈ ప్రపంచమును అందుకని వ్యవహార సిద్ధి అగుచున్నందువలన ప్రపంచానికి వ్యవహారిక సత్తా ఉంది అని అంటారు ఇక సుక్తి రహితలు రజ్జు సర్పము స్వాప్నక ఇవన్నీ కూడా కేవలం ఇట్లా ప్రతీతే అట్లా మాయమైపోతాయి అంటే న్యూన సత్త ఉన్నాయి ఈ దృశ్యమాన ప్రపంచంలోని పదార్థాల యొక్క సత్త కంటే న్యూన సత్త కలిగినాయి న్యూన అస్తిత్వం కించిత్ మాత్రమే ఉండేటువంటి రజ్జు సరపా స్వాత్మిక పదార్థాలు ఇవన్నీ అందుకని వీటికి ప్రాతిభాషిక పదార్థాలు అంటారు ఇక బ్రహ్మం అయితే పారమార్థిక కాబట్టి సృష్టి దృష్టివాదంలో మూడు సత్తాలు స్వీకరించబడ్డాయి ఏక దృష్టి సృష్టివాదంలో దృష్టికి పూర్వము సృష్టి లేదు దృష్టి సమకాలీన సృష్టి కాబట్టి ఈ సృష్టికి వ్యవహారిక సత్తను స్వీకరించలేదు ప్రాతిభాషిక సత్తానే స్వీకరించారు ఎక్కడ దృష్టి సృష్టివాదంలో అయితే దృష్టి సృష్టివాదం అనుసారంగా ప్రపంచం నాకు ప్రాతిభాషిక సత్తాను సృష్టి దృష్టివాదానుసారంగా ప్రపంచంకు వ్యవహారిక సత్తను స్వీకరించారు ఇది బాగా మరణం చేయండి జ్ఞాపకం పెట్టుకోండి సర ఇప్పుడు టిఫిన్ చూడండి వ్యావహారిక ప్రాతిభాషిక ప్రపంచకే వర్తమాన కాల విషయ భావకే హోతే భీ పారమార్థిక సత్తాకరి ప్రపంచక తినే కాల విషయ నిషేధముఖ శృతి అవ్వ విద్వాన్ అనుభవకరి సిద్ధ్ అత్యంత భావ్ హై సూయి తాకి నిత్య నివృత్తి హై యాహీకు విషయ రూప నివృత్తి బి కైతే హై దృష్టి సృష్టివాదానుసారంగా ఈ ప్రపంచం వ్యవహారిక సత్తగలది సృష్టి దృష్టివాదానుసారంగా ఈ ప్రపంచం ప్రాతిభాషిక సత్తగలది సరే ఏ విధంగా ఒప్పుకున్నప్పటికీ కూడా పారమార్థిక సత్తత్వని విచారం చేసినట్లయితే ఈ ప్రపంచము మూడు కాలాల్లో ఉంటుందా బ్రహ్మం ఏ విధంగా అన్ని కాలాల్లో ఉంటుందో భూత భవిష్యత్ వర్తమానాల్లో కానీ ప్రపంచం అట్లా ఉంటుందా ఉండదు ప్రతీదీ కాలంలో ఉన్నది అందుకే అన్నాడు వర్తమాన్ హువే భీ అన్నాడు వర్తమాన కాల విషయ భావికే హోతే వర్తమాన కాలంలో ప్రతీయమానమైనటువంటి సమయంలో వాటి యొక్క భావం ఉంది జాగతీక భావము ఉంది ఇది లేదు కాదు ఎందుకంటే ప్రయోజనం సిద్ధిస్తుంది వ్యవహారం సిద్ధిస్తుంది ప్రత్యక్ష గోచరం ఉన్నది ఇది లేదు అని అంటే ఎవరు నమ్ముతారు యుక్తికి అనుభవానికి విరోధం ఉన్నది కానీ పారమార్థిక సత్తత్వను విచారం చేసినట్లయితే ఇది మూడు కాలాల్లో లేదు కనపడుతున్నప్పుడు కూడా లేదు విద్యమాన కాల విషయ బావుకే హోతే భీ కాలంలో కనపడుతున్నప్పుడు కూడా అది లేదు సత్తాతో విచారం చేస్తే పారమార్థిక సత్తాతో విచారం చేస్తే అందుకే ఆచార్యులు పదే పదే భాషలో చెప్తారు జగత్తు ఇది అత్యంత అభావం ఉన్నది అత్యంత అభావం ఉన్నదని వేదాంతం చెప్తూ ఉన్నది దీన్ని తాత్పర్యం తెలుసుకోండి అంటాడు ప్రత్యక్ష అనుభవ సిద్ధమై ఉండగా దీన్ని అత్యంత భావం ఉన్నదని చెప్పడం సంభవించదు కానీ పారమార్థిక దృష్టితోనే అత్యంత అభావం ఉన్నదని చెప్తున్నాము సృష్టి దృష్టివాదానుసారంగా దృష్టి సృష్టివాదానుసారంగా ఉన్నది ప్రపంచం కానీ పారమార్థిక దృష్టితో లేదు ఇది చెప్పే తాత్పర్యం మాకుంది అనిర్వచనీయంగా ఉంది కానీ సత్యం మాత్రం కాదు ప్రపంచము ఉంది లేదని మేము అంటలేము కాదని అంటున్నాం మేము లేదని గోచరమే ఉండగా లేదని అనడం లేదు మేమేమంటున్నాము సత్యము కాదు అంటున్నాం సత్యం అంటే త్రైకాలిక అబాధ్యం మరి ప్రపంచం త్రైకాలిక అబాధ్య రూపం ఉన్నదా ఎప్పుడు బాధ కాకుండా పోతుందా ఇది అంటే జ్ఞానోత్తర కాలంలో బాధ అయిపోతున్నది అందుకని బాధ యోగ్యం కాబట్టి మరి ప్రతీయమానం అవుతున్నది కాబట్టి బాధ యోగ్య స్వరూప వన్ అనిర్వచనీయ ఇది అనిర్వచనీయంగా ఉంది కానీ సత్యం మాత్రం కాదు అది బాగా తెలుసుకోవాలి ప్రపంచ మిథ్య ప్రపంచ మిథ్య అంటే ఇది లేనే అని ఇట్లా కాదు ప్రతీతి కాలంలో ఉంది కానీ పారమార్థిక సత్తత్వాన్ని విచారం చేస్తే లేదు మరి ఎట్లున్నది అంటే త్రైకాలిక అత్యంత అభావం ఉన్నది మూడు కాలాల్లో అత్యంత అభావం ఉన్నది ఆ విధంగా ఒక ఘటము భూతలం నందు ఉన్నది నుంచి తీసి వేరే చోట పెట్టాను వేరే చోటకు తీసుకెళ్ళాము అనుకోండి ఇప్పుడు ఏమైంది ఇంత పూర్వము ఘటము ఏ భూతలం అక్కడ దాన్ని అభావమైంది అంతేనా అయితే ఇది అత్యంత అభావము అని చెప్పడానికి రాదు ఎందుకనంటే పూర్వము అక్కడ ఉండింది మళ్ళీ తీసుకొచ్చి పెడితే మళ్ళా భావం అవుతుంది ఇది లేనే లేదు ఇట్లా కాదు ఒకసారి ఉండింది కనపడింది కానీ ప్రపంచం అట్లా లేదు పారమార్థిక సత్తాతను విచారం చేస్తే ఎప్పుడూ లేదు అందుకని త్రైకాలిక అత్యంత అభావము ఉంది ఇక దీనికే నిత్య నివృత్తి అంటారు ఎప్పుడూ లేదు యాహీకు విషయ రూప నివృత్తి బి కైతే దీనికి విషయ రూప నివృత్తి అని కూడా అంటారు విషయము విషయి ఈ శబ్దాలు కొంచెం గుర్తు పెట్టుకోండి విషయము అంటే తెలియబడేది విషయి అంటే తెలుసుకునేది అయం ఘటహ అని జ్ఞానమైంది ఈ ఘట జ్ఞానానికి విషయం ఘటం అది విషయమైంది ఆ విషయాన్ని విషయం చేసేటువంటిది జ్ఞానము ఇది విష అంటారు తెలిసిందా అట్లా ఇది విషయ రూప నివృత్తి అంటే జ్ఞానము కలక పూర్వం కూడా నిత్య నివృత్తమే ఉంది ఈ ప్రపంచం ఇది విషయ రూప నివృత్తి ఇక ముక్త నిత్య నివృత్తి వాళ్ళ జో ప్రపంచు సో నిత్య నివృత్ నాము తుచ్చుకయ్య హే ఈ నిత్య నివృత్తి గల ప్రపంచం ఉన్నదో ఇది నిత్య నివృత్తి అనగా తుచ్ఛము అని అర్థం ఎప్పుడు లేదు తుచ్చము అలీకము పర్యాయంగా ఉంటాయి నివృత్తి ప్రపంచకి నివృత్తి కయ్యే విద్య పరమార్థ సత్తాకరి త్రయకాలిక అభావక శృతి యుక్తి ఔరు తత్వజ్ఞాన కారిక నిశ్చయ జో విష రూప నివృత్తి సో నిత్య నివృత్తికి నివృత్తి చూసారా జ్ఞానం కలగక పూర్వం కూడా ఈ ప్రపంచం నిత్య ఉన్నది పరమార్థ సత్త చేత విచారం చేస్తే మూడు కాలాల్లో లేదు కానీ ఇది మూడు కాలాల్లో లేదు అనేటువంటి జ్ఞానం లేకుండే మనకు అయితే జ్ఞానానికి పూర్వం కూడా నిత్య ఉన్నది అది విషయ రూప అంటారు ఎప్పుడైతే తత్వజ్ఞానము అంటే శృతి యుక్తి తత్వజ్ఞానం చేత మనకు ఈ ప్రపంచం అత్యంత అభావం ఉన్నది ఇప్పుడు అంటే నిత్య నివృత్తం ఉన్నటువంటి ప్రపంచమే ఇప్పుడు మనం ఏం చేసినాం బాధ్యేసినాం ఇది మిథ్యా ఉన్నది ఇది అనిర్వచనీయం ఉన్నది ఇది కల్పితం ఉన్నది ఇది అత్యంత అభావం ఉన్నది అని తెలుసుకొని నిత్య ఉన్నటువంటి ప్రపంచాన్నే నివృత్తం చేసాం మనం ఇది జ్ఞానోత్తర కాలంలో తెలిసినటువంటి విషయం దీనికి ఏమంటారంటే నిత్య నివృత్త ప్రపంచం యొక్క నివృత్తి అయింది అవునా ఇది నిత్య నివృత్తి యొక్క నివృత్తి అంటారు అర్థమైందా పూర్వము విధి నాటకాలు ఆడేవారు యక్షగానాలు అని విధి నాటకాలు ఆడేవారు బాలనాగమ్మ అని ఒక కథ ఉంది అందులో బాలవద్ది రాజు బాలనాగమ్మ కుమారుడు అతడు తన అదంత కథ మనకు అవసరం లేదు తల్లిదాడక పోతూ ఉండగా మార్గం ఒక పులిని చంప చంపేశాడు అయితే ఆ పులి ఎక్కడైతే ఏ ప్రాంతంలోనైతే తిరుగుతున్నదో ఆ రాజ్య అధిపతి ఆ రాజు ప్రకటన చేశాడు రాజ్యంలో పులిని ఎవడైతే చంపుతాడో వానికి నా బిడ్డని పెళ్లి చేస్తా అని ప్రకటన చేశాడు చాటింపు చేశాడు అయితే బాలభద్రరాజుకు బాలభద్రరాజుకు పులిని చంపితే ఆ రాజు నాకు లభిస్తుంది అనేటువంటి లేదు అది ఎదురైంది చంపేశాడు వెళ్ళిపోయాడు సహజంగా ఇక ఒక చాకలి ఆ మార్గం గుండా బట్టలు ఉతకడానికి చెరువులోకి బట్టలన్నీ మూట కట్టుకొని గాడి మీద పెట్టుకొని తీసుకొని పోతూ ఉంటే అల్లంత దూరం పులి పడుకొని ఉన్నట్టుగా కనిపడింది వెంటనే అతనికి ఇక పులి కనిపడిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా ఆ చల్ల చెమటాలు వచ్చినాయి సత్యంద్ర బాబుయ్ అనుకున్నాడు ఆ భయపడి వెనక్కి జరిగి కొంత దూరం పరిగెత్తి పోయాడు పోయి వెనక్కి చూశాడు మళ్ళీ ఆ పులి పడుకున్న చోటికి చూశాడు చూసేసరికి ఆ పులి మరి మనిషిని చూసి గానీ ఆ గాడిదని చూసి గాని నాకు ఆహారం లభించింది అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఖేట్ అంటే ఆ వేట చేస్తుంది కదా దానికి ఒక జీవి కనపడింది అంటే అది కానీ అది పడుకున్న చోటనే పడుకున్నట్టుగానే ఉంది అది చూసి అరే అరే నన్ను చూసి అది లేచి ఉరికి రావాలి గాడిదని చూసి నాకు అది అట్లే పడుకోనుంది అసలు ఇది జీవించి ఉందా చచ్చి ఉందా అని అది మెల్లగా అడుగు మళ్ళీ మళ్ళీ ఇటు దింపాడు ఆ పులి వైపుకు అయినా కానీ అది అట్లే పడుకొని ఉన్నది చూశాడు చాలాసేపటి దగ్గర నిల్చుని చూశాడు కొంచెం జర శబ్దం చేశాడు అయినా కానీ కదలడం లేదు ఆ ఇది సచ్చిందా బ్రతికిందా అని చిన్నగా రాయి తీసుకొని కొచ్చాడు భయపడుకుంటూ అయినా కానీ కదలడం లేదు దానికి నిజంగా తాకిటట్టే కొచ్చాడు అయినా కాని కదలడం లేదు ఓహో ఇది సచ్చింది అనుకున్నాడు ధైర్యంగా చేసుకొని ఇక దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చి చూసేసరికి చచ్చి పడి ఉన్నది అది పూర్వమే బాలవద్రరాజు చంపి వెళ్ళిపోయాడు అప్పుడు ఇక రా రాజ్యంలో ప్రకటించినటువంటి ఆ చాటింపు విన్నారు కదా చాకలి ఈ పులిని చంపిన వానికి ఆ రాజు బిడ్డనిచ్చి పిండి చేస్తాడు అనేటువంటిది తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ పులిని చంపినట్టుగా నేను ఆనవాళ్ళు తీసుకొని పోతా అనుకున్నాడు అయితే బాలవద్యరాజు చంపి దాని గోళ్ళు తోక ఇంత కత్తిరించుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ చాకలివాడు అక్కడికి వెళ్ళాడు అయితే ఈ ఆనవాళ్ళు తీసుకొని పోయి వెళ్ళాలి కదా ఇప్పుడు రాజదే గారికి నేను పులిని చంపిన అన్నట్లుగా అని ఇతడు కూడా ఆ చంపబడినటువంటి పులి గోళ్ళు అంటే ఇదివరకే కోసుకొని పోయిండు ఆ మొండి గోళ్ళను మళ్ళీంత కోసుకున్నాడు పోయిండు ఇంత మొండి చూపను తీసుకొని పోయిండు ఇప్పుడు ఆ కథ అంతా అట్లా మనకు అవసరం లేదండి ఇప్పుడు ఈ చాకలివాడు ప్రాణంతో ఉన్నటువంటి పులిని చంపినట్టుగా ఆనవాళ్ళని తీసుకొని పోయిడా చచ్చిన పురినే చంపాడు ఆవిడు చచ్చందాన్నే చంపాడు వాసుదేవ నిహతం ధనంజయో అని అంటూ సంక్షేప సాధకారులు మహాభారతం కురుక్షేత్ర దృష్టాంతం తీసుకొని చెప్తాడు అర్జునుడు మహాభారత యుద్ధంలో ఎంతో సైన్యాన్ని చంపేశాడు భీష్మ ద్రోణాధరణను కూడా చంపేశాడు అక్కడ వాస్తవంగా అర్జునుడు చంపాడా అది మనకు భగవద్గీతనే చెప్తుంది ద్రోణం భీష్మంచారు మయాస్తాం జిమాడు వీళ్ళందరూ నా చేతనే పూర్వం చంపబడ్డారు అర్జున నువ్వు పెద్ద గొప్పవాణిగా అనుకుంటున్నావు నేను చంపుతా నేను చంపుతాను అభిమానిస్తున్నావు నేనే ఎప్పుడు చంపేశాను ఆ సచునూరనే చంపు అన్నాడు అంతే మయాహతాస్తం జిమావేదిష్ట వీళ్ళందరూ నా చేతన చంపబడ్డారు కాబట్టి నువ్వు ఏమి చింత చేయకు లేచి ధనసు పట్టుకొని చంపు అంటాడు అంటే సత్యుని వల్లనే చంపమన్నాడు అక్కడ అట్లా ఈ జాగ్రత్త జగత్తును కూడా మనకు గురువు శాస్త్రము మొదలె అత్యంత అభావం నిశ్చయం చేసినాయి గురువుల యొక్క మహాత్ముల యొక్క అనుభవము శృతి యుక్తి చేత ఇవన్నీ కూడా నిత్య ఉన్నాయి అత్యంత అభావం ఇప్పుడు శిష్యుడు ఏం చేస్తున్నాడు పూర్వమే నిత్య ఉన్నాయి త్రైకాలిక అత్యంత అభావం ఉన్న వాటినే అభావం ఉన్నదని తెలుసుకుంటున్నాడు అంటే నిత్య నివృత్తి యొక్క నివృత్తే అవుతుంది ఇక్కడ ఇది విషయ రూప నివృత్తి అంటారు దీనికి సరే యాభై ఎనిమిదవ చూడండి నిత్య ప్రాప్తం యొక్క ప్రాప్తి ఉంది జైసే స్వగృహ విషయాహువా నిధి అజ్ఞానితే అప్రాప్తికి న్యాయ హోవే ఈ మనం కరకంకణ లేదా కంఠాహారం యొక్క దృష్టాంతం చెప్పుకున్నాము చాంద్రోపనిషత్తులో చెప్పబడింది భూమి ఎందు పాతి పెట్టబడినటువంటి ధనము నిధి ఉన్నది అక్కడ కానీ దాని జ్ఞానం లేక అహరహ సంచారంత ప్రతినిత్యం దానిపైనే తిరుగుతూ ఉన్నాడు కానీ అక్కడ నిధి ఉన్నదని మాత్రం తెలియదు ఎందుకు అనృత ప్రత్యూఢ అనృతం ఆ కల్పితమైనటువంటి అజ్ఞానం చేత అతడు ఆ నిధిని తెలుసుకోలేకపోయాడు కానీ ఆప్త పురుషుని ద్వారా ఇక్కడ నిధి ఉంది అని తెలుసుకున్న తర్వాత అప్పుడు దానికి ఆనందం కలుగుతుంది అయితే ఆ నిధి పూర్వసిద్ధమే ఉంది పూర్వసిద్ధమై ఉన్నటువంటి ఆ నిధి అజ్ఞానం పోయిన తర్వాత అది ప్రాప్తం వలె తోస్తుంది అది చెప్తున్నాడు చూడండి స్వగృహ విషే గాఢహువా నిధి అజ్ఞానైతే అప్రాప్తికీన్యాయి ఇక్కడ కూడా మనం ఒక చిన్న కథగా చెప్పుకోవచ్చు ఒక కుటుంబంలో తండ్రి కొడుకు ఉన్నారు అయితే తండ్రి బాగా నిధిని సంపాదించాడు సంపాదించి వ్యవహార పూర్తికి ఉంచుకొని మిగతా నిధి అంతా కూడా భూమిలో పాతి పెట్టాడు అయితే పాతి పెట్టినటువంటి విషయము తెలియదు అంతలో కొంతకాలానికి ఆ తండ్రి ఆ నిధిని పాతి విషయం కుమారునికి తెలియజేయకుండా అని మరణించిపోయాడు కాలానికి ఆ కుమారునికి కొన్ని వ్యసనాలు వంటినీ విషయలోలుడీ తన డబ్బంతా ఆస్తులు పాస్తులు అన్ని కూడా అమ్మి మొత్తం విషయాలకు ఖర్చు పూర్తిగా బిక్కారేయడు ఏమి లేకుండా అయిపోయింది ఏడుచుకుంటూ కూర్చున్నాడు ఎక్కడ ఆ తండ్రి పాతి పెట్టినటువంటి నిధి ఏడుస్తూ ఉన్నాడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు కానీ ఇక్కడ నిధి ఉన్నటువంటి జ్ఞానం లేదు అజ్ఞానం ఉంది అలమందా అది అప్రాప్తం వలె ఉంది నిత్యప్రాప్తమే ఉంది కానీ ఇప్పుడు అప్రాప్తం వలె గోచరిస్తుంది అది నిధి ఉన్నది తెలియదు కదా తాకాజో అంజనాధిక సాధనసే నిశ్చయ రూప జ్ఞాన్ సో నిత్యప్రాప్తికి ప్రాప్తి అయ్యే అది నిత్యప్రాప్తమే ఉంది అతనికి దాని జ్ఞానం లేనప్పుడు కూడా ప్రాప్తమే ఉంది నిత్యప్రాప్తం ఉంది కానీ ఒక ఆప్త పురుషుడు వచ్చిండనుకోండి అతడు అంజనం ఒక మసి అనేది చేతిలో రుద్దుకొని కొని తైలము మొదలైనటువంటి వాడితో మిశ్రణం చేసి అంజనం తయారు చేస్తారు మసి అది రుద్దుకొని అలా చూస్తారు చూస్తే అందులో కనపడుతుంది ఆ విధంగా అంజనం చేత చూసాడు ఒక ఆప్త పురుషుడు వచ్చి చూసేసరికి ఏదైతే దివాలా తీసి దరిద్రుడై ఉన్నటువంటి వాడు ఉన్నాడో ఆ పురుషుడు వాని ఇంట్లోనే వాళ్ళ తండ్రి పాతి ఆ అంజనం ద్వారా తెలిసిపోయింది ఇప్పుడు ఆ నిధి యొక్క జ్ఞానం అయింది జ్ఞానం అయిన తర్వాత ఇప్పుడు అది ప్రాప్తమైనట్టు వలె అయ్యింది నిత్య ప్రాప్తమే ఉన్నది పూర్వమే ప్రాప్తమే ఉంది కానీ అప్రాప్తం వలె పోచింది కానీ ఇప్పుడు అంజనాదుల ద్వారా దాని జ్ఞానం కలిగిన తర్వాత అది ప్రాప్తం వలె అయ్యింది ఆత్మాతో సతతం ప్రాప్త అప్రాప్తవద్ అవిద్యయ తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠభరణం యథ అని అంటూ నేను చెప్పుకున్నాను కదా ఆత్మతో నిత్య ప్రాప్తం ఆత్మ అయితే నిత్య ప్రాప్తం ఉన్నది కానీ అవిద్య చేత అప్రాప్తవద్భాతి అది అప్రాప్తం వలె భాషిస్తుంది ప్రతీతి అవుతుంది అంటే అవిద్యా నాశే ప్రాప్తవద్భాతి అవిద్యా తర్వాత తన స్వరూపము ప్రాప్తం వలె ప్రతీతి కానీ ఇప్పుడు కొత్తగా ప్రాప్తమైందా బాబా అది నిత్య ప్రాప్తమే ఉంది దాని యొక్క ప్రాప్తి అని వ్యవహారం చేస్తున్నాము పాతి పెట్టబడినటువంటి నిత్య ప్రాప్తమే ఉన్నప్పటికీ కూడా అది అప్రాప్తం వల్ల గోచరించింది కానీ అంజనాదున వల్ల ఎప్పుడైతే అది ఉన్నది అనేటువంటి నిశ్చయ రూప జ్ఞానం కలిగిందో అప్పుడు ప్రాప్తమైనట్టు వల ఎటువంటి ప్రాప్తి నిత్య ప్రాప్తం యొక్క ప్రాప్తి అయింది తైసే పరమానంద రూపుజో బ్రహ్మ సో సర్వక అప్నా ఆపునేతే నిత్యప్రాప్తే దృష్టాంతం ఏ విధంగానూ అట్లే పరమానందరూప బ్రహ్మము ఏదైతే ఉందో అందరి యొక్క స్వరూపమయ్యే ఉంది అది నిత్య ప్రాప్తమయ్యే ఉంది తోబీ సో అజ్ఞానైతే అప్రాప్తికి న్యాయ హోవే అయినా కానీ ఇది అజ్ఞానం చేత అప్రాప్తం వలె గోచరిస్తుంది కాక తత్వజ్ఞానితే మైహీ పరమానందరూ బ్రహ్మహు ఆయుషా నిశ్చయ రూపజో జ్ఞాన్ సో నిత్య ప్రాప్తికి ప్రాప్తిహే కానీ ఎప్పుడైతే గురుశాస్త్రాలను ఆశ్రయించి పరమానంద రూప బ్రహ్మం ఎవరో కాదు మైహీహ నేనే ఉన్నాను అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని ఎప్పుడైతే తనచేత అభిన్నముగా పరమానందరూప బ్రహ్మమును తెలుసుకుంటాడో అప్పుడు తాను కూడా ఏమైపోయాడు పరమానంద రూప బ్రహ్మమే అయిపోయాడు అప్పుడు ఏమని జ్ఞానం అవుతుంది అహం బ్రహ్మాస్మి పరమానందరూప బ్రహ్మం నేనే అని జ్ఞానమైంది ఇప్పుడు తన స్వరూపము ప్రాప్తమైందా అంటే నిత్య ప్రాప్తము అయినటువంటి తన స్వరూపమే ప్రాప్తమైనట్టు అయ్యింది అంతే దీనికే నిత్య ప్రాప్తి యొక్క ప్రాప్తి అని ఈ విధంగా చెప్పడం జరిగింది ఇక శంక ఉంది ఇప్పుడు సర్వ అనర్థముల యొక్క నివృత్తి మరియు పరమానంద రూప ప్రాప్తి అనేది మోక్షం యొక్క లక్షణం ఏదైతే చెప్పుకున్నామో అందులో రెండు అంశాలు కనపడుతున్నాయి సర్వ అనర్థముల యొక్క నివృత్తి అనేది ఒక అంశము పరమానంద రూప బ్రహ్మ ప్రాప్తి అనేది రెండవ అంశం అయితే నివృత్తి అనేది అభావము కదా నివృత్తి అన్న ధ్వంసం అన్న ఆపాత పర్యాయంగా చెప్పుకోవాలి ఎందుకంటే నివృత్తి అనేది లయ రూప నివృత్తి అత్యంత నివృత్తి అనేది ఉంటుంది కాబట్టి అభావం మొత్తం మీద అభావం అయితే ఉంది నివృత్తి అంటే అభావము మరి పరమానందరూప బ్రహ్మ ప్రాప్తి అంటే భావము అంటే మోక్షంలో భావము అభావం రెండు పదార్థాలు ఉన్నాయి అక్కడ మరి ఒకే వస్తునందు ఒకే కాలం లోపల భావము అభావము అనే రెండు పదార్థాలు ఉండగలవా అని పూర్వపక్షి శంక చేస్తాడు ఉండగలుగుతుంది ఆ నివృత్తి అనేది నీవనుకున్నట్లుగా అభావ రూపం కాదు అది కూడా భావరూపమే ఉంది కాబట్టి మోక్షం అభావ రూపం కాదు భావరూపమే అని సమాధానం చెప్తాడు ఆ విషయం క్రమంగా రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చ సహనావతు సహనో భునత్ సహర్యం కరవావహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి